స్తోతం ప్రభు పరిశుద్ర యేసే అమ్మ హిమూన్నత దేవ రాజా ప్రభులకు ప్రభు దేవాది దేవా యేసే ప్రభు మీకు వందనాలైన యేసు ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం ప్రభు మా ప్రార్థన మీరు ఆలోకించండి ప్రార్థనలో ప్రభు మీరు తోడుగా ఉండండి రానే ఉన్న బిడ్డలను త్వరగా రప్పించండి వాకేం చేత మీరు మాతో మాట్లాడండి ప్రాభ మా హృదయాలను స్థిరపరచండి బలపరచండి మీరు అక్కడ సమయం వేసు ప్రభా ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు వాటన్నిటి నుంచి సంపూర్ణంగా విడుదల మీరు ఇస్తరేసి ప్రభా గొప్ప విజయాన్ని మీరు మాకు దయచేస్తారు ప్రభు మీకు వంద నాన్న అనేకులని ప్రభా ఈ యొక్క సత్య మార్గంలోకి మేము నడిపించాలా మేము కూడా పరిశుద్ధంగా నడిపింపబడుతుందేవా మీ యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా మీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఏసయ మీ నామంని మహిమ పరుస్తూ ప్రభ మీ నామంని గణపరుస్తూ ప్రభ మీ నామం ని స్మరిస్తూ ఈ జీవితం ప్రభు ముందుకు నడిపియాల ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి మీరే మాకు తోడుగా నీడగా ఉండండి ప్రభు మీ యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభు మా సహాయ శక్తుల ప్రభు మేము ప్రాయసపడి మీ నామం కొరకై పోరాడే పరిలోక జ్ఞానం మాకు దయచేయండి పశుధతని మాకు దయచేయండి ప్రభు రాజుల రాజు తండ్రి ప్రభులకు ప్రభుడవ ప్రభు భూమిని సృజించిన మహా గొప్ప దేవుడవ తండ్రి మీ కన్నులు అగ్ని జ్వాలల వంటివి ప్రభు ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కలేన ని ప్రభు స్థుతులు స్తోత్రాలు రచ దేవం మీరే తోడుగా ఉండి ఇట్లా మీరు మహిం పొందమని ఏసుక్రీస్తున్నాము మనం ప్రార్థన చేసినాం తండ్రి ఆమెన్ ఆమెన్యాభువా ప్రభువా ప్రభువా ప్రేమ ప్రభువా నిమ్ేస్తు ప్రభువా నిన్నేస్తు ప్రభువా అనుదిలము అనుక్షలము నిమ్ స్ంతును ప్రభువా నిమ్ స్ంతు ప్రభువాతీన ీ ప్రేమతో పిలచ ప్రభువాతీ నీ నీ ప్రేమతో పిలచ ప్రభువా నంత గో ప్రేమీ చి నంత గనా నిణమే చామునా ప్రేమ మయూ ప్రభువా నిన్నేస్తు ప్రభువాను ప్రభువా నా టనీ ప్రభువా నృదయాని తో ప్రభువీటృదయాభువ హృదయం గలములకే హృదివృదయం ృి నే నాకి ఆనందే ప్రేమ మయు ప్రభువా నిమ్స్ ప్రభువా నిమ్స్ ప్రభువా శోధనలు నన్ను చూపుకొనినా ఆవేదనలు నను అమలు కొనినా చోదనలు నన్ను చూటుకొనినా ఆ వేదనలు నన్ను రోధన వేదనలు చోదన स्तुतिं तुनु प्रभुवा निन्ने स्तुतिं तुनु प्रभुवा प्रीमा माया एस्तु प्रभुवा निन्ने प्रभुवा स्तुतिं तुनु प्रभुवा अनुदिनम अनुक्षणम ప్రభువా. మీరు పాడం బ్రదర్ మీరు వాడి వాక్యం చెప్పండి లేకుండా నే బ్రతకాలి నయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశము నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ लाकुइछुटकुनु बाजलन्दी बढकिछुटकु कोल्पोए नवल लाकुइछुटकु बाजलन्दी बढकिछुटकुनु नीवे राखपते नैने वैपु नीवे राखपते हा ने व्रतका నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నీ నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా ఉంటారు పోరు నన్ను వేసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఉంటరి ఒంటరి నన్ను విసేగించిన మనుషులెల్లూ నన్ను తప్పు పత్తిన ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు వాడే వేయి మంది అన్నావు నేను నా భయపడకు అన్నావు నేనంటే నేను నేనంటే నీకు ్రదర్ని ఊపీ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచుస్తా ఊపీ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచు విశ్వానికి కర్త నీవే నాగమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్తమూ నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టముచనా దేవుడే లేడయ్యా నేను అచనా దేవుడే లేడయ్యా నేను విడాలేనయ్యా నీ బ్రతకాలి నయ్యా నేను వెళ్ళాలి అయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడు వేలేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజానే సన్నిధిలోనే ముఖానయ్యా అనుసారాదిస్తూ బ్రతికేస్తానయ్యా రాజానే సన్నిధిలోనే ముఖానయ్యా మొదటి కోరిందిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చూసుకుందాం సహోదరులారా నేను చెప్పున్నదే మనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవన్నట్టును సంతోషపడువారు సంతోషపడునట్టును కొనువారు తాము కొనున్నది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలైనగా ఈ లోకపు నటన గతించు చిన్నది కాదండి ప్రభా ప్రభ పశుద్ధ ఏసయ దేవా దేవరాజుల రాజా ప్రభుల ప్రభ మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా సొంత తలంపులు ఆలోచనలు మీరు కొట్టివేసి మీ ఒక జ్ఞానం చేత పరిశుధాత్మశక్తి నడిపింపు చేత వాక్యంలోని సారాన్ని ప్రభ మేము సంపాదించుకుని దాని ప్రకారంగా జీవిస్తూ నడుచుకోవాలా ప్రభ మీరు సహాయం దయచేసి మీరే తోడుగా ఉండమని ఏసు క్రీస్తు నామంను ప్రారంభించడం తండ్రి ఆ మేన్ అయితే మొదటి కోరిందులకు రాసిన పత్రికలో అపోసరైన పవళు ఏడా అధ్యాయంలో కోరిందుల సంఘానికి చెప్తాడు ఏమని చెప్తున్నాడంటే సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కాలము సంకుచితమై ఉన్నదంట ఆయన ఒక మాట చెప్తుడు గనుక అందు గురించి ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అంటున్నాయన హలే కదా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నంటే మొదటి కొరిందకి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వరకి వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించే ఆయన క్లుప్తంగా వీడదీసి ఎలా ఉండాలి ఎలా ఉండొచ్చు అనేది చెప్తాడు కొన్ని నా ఓన్ డిసిజన్స్ తో కూడా నేను చెప్తున్నా అనేసి అంటాడు పౌలు భక్తుడు ఆయన ఓన్ గా ఉపదేశం కొరకు కొన్ని చెప్తున్నా అని చెప్తాడు అయితే నాకు ఈ వాక్యం దట్టింది ఆ అధ్యాయులు నేను ధ్యానిస్తుండగా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఇవాళ దేవుడు అవకాశం ఇచ్చిండు ఆయన నామం మహిమ అర్థమయ్యే ఆయన నామంకే యుగ మహిమ కలుగును గాక హలిలో కదా ఒక మాట ఆయన అంటున్నాడు ఏంటి అంటే సహోదరులారా నేను చెప్తున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది ఎవరికి అర్థమవుతుంది మళ్ళీ కాలం సంకుచితమై ఉన్నది అని కదా యథావిధి జీవితం పోతుందిలే తింటున్నాము పడుకుంటున్నాం లేస్తున్నాం ఆఫీస్ లో సంపాదిస్తున్నాం జీవనోపాధి గడిపేస్తున్నాము నడుస్తుంది జిందగీ అన్నటే ఉంది కానీ సంకుచితమై ఉంది అని చెప్తుడు పౌలభక్తుడు కాలం అది చెప్పుకుంటూ ఆయన ఒక ఉపదేశాన్ని మనకి ఏమంటున్నాడు ఆయన ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడునట్టును కొనువారు తము కొనిన్నది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవాలెను అంటే ఆ ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే వాటి గురించి ఎక్కువ పట్టించుకోవద్దు అని చెప్తుంది పౌరు భక్తుడు అలెలో యా కదా ఎట్లుండాలంట నీది అయినా కూడా నీది కానట్టే ఉండాలంట అంటే ఈ లోకంతో ఎట్లుండమంటుండే పౌరుడు భక్తుడు అంటి అంటనట్టే ఉండమంటుడు అదంతా ఏంది అంటే ఈ లోకం యొక్క నటన నువ్వు నటిస్తున్నావు ఈ లోకంలో నేను నటిస్తున్నా ఈ లోకంలో అనేసి అని అంటుండ మళ్ళీ నీ ఏంది నువ్వు నిజంగా ఎట్లా జీవించాలి అనేది కూడా మనకి ఇంపార్టెంటే కదా అయితే ఈ లోకం అమితంగా ఎవరైతే ఏమంటుండక్కడ తృప్తి పొందుతురో కదా అమితముగా అనుభవించినట్టు ఈ లోకము అనుభవించవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవాలను ఈ లోకాన్ని అనుభవించాలంట అమితముగా అనుభవించకుండా ఉండాలి అంటు ఏలే ఈ లోకపు నటన గతించు అంటుండు ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఎంత జీవనోపాధి గడిపినా ఏం చేసినా కూడా నువ్వు నటిస్తున్నావు అంటే ఎట్లుంటది అని అట్లనే చెప్తుండు నువ్వు పొద్దుల బ్రిషేష్డు నీకు ఒక కదా లంచ్ చేశాడో ఒక నటననే టిఫిన్ చేశాడో ఒక నటననే కదా ఈ భూమి మీద శరీరానుసారంగా నువ్వు జీవిస్తున్నదంతా కూడా ఒక నటన మళ్ళీ నిజంగా జీవించేది ఎక్కడుంది ఆత్మీయతలో ఉంది ఖచ్చితంగా హలెయ్య కదండి ఏసుక్రీస్తు ప్రభు ఆయన చెప్తున్నాడు ఆయనను ఉద్దేశించుకొని ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు ఈ లోకంలో మీరు సంతోషిస్తురా సంతోషించినట్టే ఉండండి అంటే మీ సంతోషము అంటి అంటనట్టు ఉండాలా భర్తలు భార్యలు అంటే అంటనట్టు ఉండాలా అర్థమవుతుందా ఆయన జీవనోపాధి నడిపించుకోండి కాకపోతే ఇదంతా ఒక నటన కానీ జీవితం ఏంది అంటే ఏసుక్రీస్తు ప్రభువులో నిత్య నివాసం ఉండడానికే ఈ అధ్యాయం మీరు చదవండి ఎప్పుడన్నా ఆ అవగాహన గురించి ఈ లోకంలో శ్రమలు కలిగినా కానీ ఆయన ఏమంటాడంటే పౌరుడు భక్తుడు బ్రతికినా చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువే అనేసి అని అంటాడు నువ్వు బ్రతుకుతున్నావా అది వేసు క్రీస్తు ప్రభు గురించే నువ్వు చనిపోయినావా అది వేసు క్రీస్తు ప్రావు గురించే రాసిన పత్రికలు ఉంటాయి అదే కానీ ఈ మనం ఏం చేస్తున్నామంటే మనం సచిన్న బ్రతికినా ఈ లోకము సంతోషం కోసమే ఈ లోకంలో ఇప్పుడు ఏవైతే ఆయన అమితంగా అనుభవిస్తున్నామని అంటున్నామో వాటి గురించే మనిషి డబ్బు కోసం చచ్చిపోతుండు ఆస్తుల కోసం చచ్చిపోతుండు అంతస్తుల కోసం చచ్చిపోతుడు హృదయంలో దురాశలను కలిగించినప్పుడే మనం చనిపోయినట్లు లెక్క అంత పరిశుతంగా ఏసు కోసం జీవించగలుగుతాం జీవించగలగాలి హెల్ అన్ని బాధ్యతలు నెరవేర్చుకోవాలి మనం ఈ లోకంలో నీకు ఏ రోల్ ఉందో అది హస్బెండ్ వైఫ్ పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళ రోల్ని వాళ్ళు పాటించాలి కానీ ఇదంతా కూడా ఒక లోకపు నటన అంటుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు కోసము ఎవరు నటించకుండా నిస్వార్థంగా జీవిస్తున్నారు కదా కింద ఒక వచనం నేను చదువుతా మీరు చింత లేని వారై ఉండవాలని కోరుచున్నాను వీటన్నిటి వెనకపోయేటోళ్ళంట చింత కలిగి ఉంటారంట ఏం తినాలా కొద్ది వాళ్ళ ఏం కట్టాలా ఏం చేయాలా ఏం సంపాదించాలా ఏం జాబ్ చేయాలా ఇదంతా ఒక చింతనే కదా పెండ్లైన చింత పెండ్లి చింత ఇంకా చింతలు ఇంకా చింతలు ఎక్కువ చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే చింతలేని వాళ్ళలాగా నువ్వు ఉండాలి అంటే ఈ లోకంతో అంటే అంటనట్టు ఉండాలా నీ రోల్స్ అని నువ్వు ప్లే చేసుకోవాలా నీ ధర్మం అది ఏదైతే ప్రభు నిన్ను నిలబెట్టిండో అన్నదమ్ముల మధ్యలో ఉన్న రోల్ని అన్నదమ్ములు కంప్లీట్ చేసుకోవాలి ఈ లోకంలో అంతే ఏ రోల్ ఉంటే ఆ రోల్ ఎవరికి ఏ ప్రేరేపణ ఉంటే ఆ ప్రేరేపణ చెప్పున ముందుకు నడిపింపబడాలా పౌల భక్తులు చెప్పిన మాటలు నేను చెప్తున్నా అంతే నా సొంత మాటలు కావు నేను ఆలోచించింది కాదు ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో అధ్యాయం వరకు నేను ధ్యానించి ఆయన ఏవైతే చెప్పిండో అవి నేను కొన్ని టిప్స్ వైజ్ గా రాసుకున్నా ఆఫీస్ లో ఉన్నా కాబట్టి ఓవరాల్ గా నేను చెప్తున్నాను ఏంటి అంటే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న జీవితము ఏసు ప్రభుకి అనుగుణంగా ఉండాలి లేకపోతే ఆయనలో అమితంగా జీవించాలి ఆయనలో సంతోషపడాలి లేకపోతే నువ్వు నటిస్తున్న వాళ్ళకనే ఉండిపోతావు ఈ లోకంలో నటిస్తున్న వాళ్ళకనే ఉండిపోతావు ఇదంతా ఒక నటననే నటన జీవితం ఒక నటనే మళ్ళీ నిజ స్వరూపం ఏసు ఉంది ఆయన ఏమంటుండు అవన్నీ నీలో లేకపోతే నువ్వు చింతలేని లేని వారవై ఉండవాలని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగో సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లిగానులు ప్రభు విషయమై ఏసు ప్రభుని ఎలా సంతోష పెట్టాలి అనేసి చింతపడుతురంట అంతేనా ఏసు ప్రభుని సంతోష పెట్టాలన్న చింత పెండ్లైన వాళ్ళకే కానీ పెండ్లిగానోళ్ళకే కానీ ఎవరికైనా కానీ ఉండాల్సిందే కదా అన్నదమ్ములకు ఉండాలి అక్క జల్లలకు ఉండాలి అందరికీ ఉండాల్సింది ఏంది అంటే ఎట్లా నా ఈరోవు చి ఎట్ల నేను సంతోషపరచాలి ఆయనని మహిమ పరచాలని చింత ఈ లోకంలో ఎవరికి ఎప్పుడు ఏ సంపాదించుకోవాలి ఏం చేయాలి ఈ లోకంలో ఎట్లా ఎవరిని తొక్కి పైకి రావాలి ఎట్లా ఏంది అని ఎంతగానో వాక్యాన్ని మనం ప్రకటించినా కూడా ఎంత స్వీకరింపబడి ఆయన ఆత్మలో మనం నానబడి అభిషేకం చేత ముందుకు నడిపింపబడుతున్నామో అదే ఇంపార్టెంట్ అల్లెయ్య లేకపోతే ఈ లోకపు నటన లాగానే మిగిలిపోతాం పెళ్లి గానోళ్ళంట ఆయన నామాన్ని ఎట్లా సంతోషపరచాలని చింతపడుతురంట ఎవరు కూడా ఇస్రో సంతోషాన్ని లేకపోతే ఆయన మహిమపరచాలని ఆయన సంతోషపడ్డం అంటే ఆయనను మహిమపరచడమే ఆ మహిమపరచడానికి చింతపడుతున్నట్టు నాకు చాలా తక్కువ మంది అనిపించింది అనిపించిన ఎవరు చెప్పలే ఇప్పటివరకు ఏంది బ్రదర్ నీ చింత ప్రాబ్లమ్స్ చెప్పు అంటే కొద్దివాళ్ళ నుంచి శురు మధ్యాహ్నం వరకు అయిపోదు మధ్యాహ్నం కూడా అయినా సాయంత్రం వరకు లేని చింతలు ఇదంతా ఒక లోకపు నటన వీటిని నువ్వు అమితముగా అనుభవించొద్దు ఏసినప్పుడు ఏడ్చినట్టు ఉండొద్దు సంతోషపడేటోడు సంతోషపడేటట్టు ఉండొద్దు అంటే అంటనట్టు ఉండాలి ఈ లోకంలో అంటూ కానీ నీకేవైతే బాధ్యతలు అప్ప అవి ఖచ్చితంగా నువ్వు పాటించాల్సిందే హైలుయా ఇప్పుడు నలుకు పాటిస్తారు ఆ బాధ్యత లేని వాళ్ళు ఏ శో గురిని సంతోషపెడతారు అంతే హలెయ కానీ అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన నామాన్ని మహిమపరచడానికి హలెయ కదా అలాంటి తీర్మానం తీసుకోమనే నేను చెప్పడానికి ఈ వాక్యం తీసిననే కానీ లేకపోతే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఇది చేయాలి ఇది చేయొద్దు అని నేను చెప్పడానికి కాదు ఈ వాక్యం తీసింది నేను చెప్పేది ఏంటి అంటే ఆయన నామాన్ని సంతోషపరుస్తున్నామా ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామా లేకపోతే ఈ లోకంతో అమితంగా సంతోషపడుతూ ఈ లోకప్పుడు నటులు నేను మిగిలిపోయినావా ఆహా ఎంత బాగుంది లోకము సంతోషంగా ఉంది ఇంత దీనిని నిమ్మలంగా జీవిస్తున్నాం అనుకోడానికి లేదు జీవితం కదా ఈ లోకంలో నువ్వు వచ్చిన దానికి పర్పస్ ఉంది ఏసుక్రీస్తు ప్రభు నీకు ఆయనకి దగ్గరగా నువ్వు అంటే నీ హృదయాన్ని శులోకి సమర్పించుకుంటే చాలా ఆయనను నువ్వు సంతోషపరచగలుతావు పాపం ఒక్కటే మనం దూరం చేయగలుగుతాది మనం పోయి ఏర్శల్యంలో ఎవరదా నదిలో మునిగేది లేదు లేకపోతే ఏర్శల్యం పోయి ఆ గురు ఏర్శల్యం చుట్టూ కాలినడక నడవాల్సిన అవసరం లేదు ఈస్రోని హతవాలంటే సింపుల్ మోకరించి ప్రార్థన చేసి ఏసనన్ను స్వీకరించు అన్ను ఈశ్రోని ఆహ్వానిస్తే చాలా ఆయన వచ్చేస్తాడు కానీ మనిషికి ఏదైనా ఇజీ ఫ్లైట్ ఎక్కి ఎక్కడెక్కడో తిరుగుతాడు కానీ మోకరించి ప్రాధాన్యం అంటే మటుకు ఆయనతో కాదు మనిషి జీవితం అట్లాంటి స్వభావం అట్లాంటి హెలిగా కానీ మనకి ఈస్రో విచ్చిండు సంపూర్ణంగా ఆయనను స్వీకరించి ఆయనను సంతోషపరచడానికి ఖచ్చితంగా చింత పడాల్సిందే ఎవరికి ప్రార్థన చేయాలో పొద్దుగా లేచి చింత ఎవరికి సాయం చేయలేసు ప్రభా ఆ చింత ఉందా లేకపోతే తెచ్చుకోవాలి మనం ఒకటే లైఫ్ ఆయనని సంతోషపరచడానికి ప్రాయసపడితే నువ్వు సంతోషపడతావు ఈ లోకంలో అలా ఎట్లని అనుకుంటా ఎవరికి హెల్ప్ చేయాలి ఎవరికి ఏం చేయాలి ఏం చేయాలి స్ప్రభ ఎక్కడ పోవాలి స్ప్రభ మీరు ఎక్కడ నడిపిస్తారు ఇస్ ప్రభావ నచ్చినంత అంత ఇదే ఎంత సెలబ్రేషన్స్ ఏం చేసినా కూడా ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఆత్మ నడిపింపు అట్లా అంతే ఆ బాధ వేదన ఎవరైనా సంఘాలు పిలిచినా కూడా పోయి వేసు ప్రభ సన్నిహితంగా మీకు వీళ్ళని సంపూర్ణంగా మీలో సమర్పించబడే వాక్యాలను మీరు తెలియబరచండి ప్రభా అంటే ఆయన చెప్తాడు మాట్లాడతాడు గొప్ప దేవుడు నాకన్నా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళతో కూడా అంతగా టాకిల్ కాకపోయినా గానీ ప్రభు పనికిరాని వాణ్ణయిన నా కొరక ఆయన యొక్క వాక్యాన్ని తీసి సిద్ధపరిచి ప్రభువు సంపూర్ణంగా హృదయాలని దేవునికి సమర్పించుకునే లాగా మాట్లాడి ప్రభు నడిపిస్తాడు సంతోషం అనిపిస్తాడు చాలు ప్రభు నేను సంతోషపడ్డాయి వాటికి ఆ జీవితంలో ఒక దినాలు రెండు దినాలు చేసి ఉండబుద్ధి కాదు రాకడ అనంతరం వరకు ఎవరెన్ని సాకులు చెప్పినా ఎవరెన్ని సొడ్డులు చెప్పినా గాని నేను వినే విడిచిపెట్టేసేస్తా నేను మటుకు ప్రభువుని తీర్మానం చేసుకుని నేను నడుస్తాను కష్టాలు ఉన్నాయి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి కానీ విజయాన్ని ఇచ్చి నడిపించే గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అంతే నేను అదొకటి విశ్వాసం ఇచ్చి ముందుకు నడుస్తుంటా ఆయన నడిపిస్తుంటాడు ఆ ఆశ నాకుంటుంది నువ్వు ఎవరినస్తుడు కదా నీకేం కాదా నీకెందుకు ఇట్లా నీకు ఏముంది పాశ్చా నడిపించే చర్చికే లేదు అవును ప్రభువు నన్ను తీర్మానం చేసుకొని నడిపిస్తుండో నాకు కొన్ని నడవాలని నాకు ఉంది నేను పోతా అంతే నేను పోతా వెళ్ళిపోతా నువ్వు అట్ల ఉండగలుగుతూ నేను ఉండగలుగుతా ఏస్రావు కోసం సంపూర్ణంగా తీర్మానం చేసుకుని అంతే నాకు ఆయనకి పాపం ఒక్కటే అడ్డం అది నేను తృణీకరించుకున్నా బస్ అంతే ఇంకా నన్ను నాపెట్టోడు ఓడున్నాడు దుష్టునికైతే చోటే లేదు వాడు దుమ్ము దూలిలా అంటాడు ఫైటింగ్ చేసినా కానీ వాడే ఓడిపోయాడు నాతో వానికి జయమనేది లేదు భయపెట్టేస్తాడు అంతే భయపడితే భయపడం మనం ఏస్రావు మన పక్షులు నడు మన ఇంకా సింహాసనం వేసుకోవాలన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన కోసం విజయవంతంగా మనం ముందుకు నడిపింపబడాలా అదే మన ప్రాయసం ఆయనని సంతోష పెట్టాలా చింత మనకి ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలా ఆయన ఇచ్చిన రక్తం మనని రోషాన్ని పుట్టించాలా కానీ లేకపోతే ఏదో పొందినం లే ఆదివారం అట్లా పోయేసి ఇట్లా అనుకొని వచ్చేస్తాం ఈ మనసులో నువ్వు చెప్పి అట్లా లేదు అది కాదు ఈ రక్తం అది కానీ ఆయన రక్తం మనల్ని ఉరకలి తీయాలి అంటే అప్పుడు కాలంలో వేసిన పౌలు భక్తులు స్టెఫెన్ వీళ్ళందరూ కూడా పేతురు చెరసాల లేచి బడ్డడు ఇవన్నీ వాళ్ళు చెరసాల లేచినాక కూడా పేతూర్ని ఏశప్రభుని ఉన్నాను ఎందుకు చెరసాలు లేచినావు నేను ఏశప్రభు వాక్యాన్ని కదా ప్రకటిస్తున్నా పరిశుభంగా జీవిస్తున్నాను కదా నేను ఎందుకు చెరసల అని అన్నాడు ఆయన అందులే పాటలతో ప్రార్థన చేస్తే చెరసాల బ్రద్దలు అయిపోయింది ఉన్నాయి అన్ని సంఖ్యలు అది దేవుడిని కావాల్సింది హెలియా మనం కూడా నడిపింపబడాలా ఆ ఆ యొక్క తృప్తిలో మనం నిలకడగా నిలబడాలా ఈ లోకంలో మనం పంపించిన విధానం బట్టి మనము అన్ని పాత్రలు మనము నిర్వర్తించుకొని అసలు సిసైన పాత్ర ఈ నటన నుంచి బయటకు వచ్చి మోకరించేసులోని సంపూర్ణంగా స్వీకరించాలా అందరినీ చూసుకోవాలా ఫ్యామిలీ ఇంపార్టెంట్ జాబు ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు ఏ విధంగా సంతోషపరుస్తున్నావు ఇంత నిమ్మలంగా తిరిగి పండుకుంటే యేసుప్రభు సంతోషపడతాడు అనుకుంటే అది మన వెరితనమే నిర్లక్ష్యమైన జీవితం జీవించుకుంటా నడిపింపబడుతున్నాం ఈ లోకంలో అంటే అది యేసుప్రభుకి సంతోషకరంగా లేదు తీర్మానం చేసుకునే జీవితాన్ని వెనకడుగు వేసుకోకుండా ముందుకు నడిపింపబడుతూ ప్రాయసంతో ముందుకు వెళ్ళాలా నిరీక్షణ యేసుప్రభు ఇచ్చిన నిరీక్షణతో ముందుకు నడిపింపబడాలా ఎంతగా స్వీకరించుకుంటామో దేవుణ్ణి అంతగా ప్రభు మనకి దగ్గర మన హృదయానికి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం అన్నిటిపైన మనము విజయాన్ని పొందుతాం ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు ఇచ్చే గొప్ప దేవుడు నో డౌట్ ఏం రోజులు పెట్టుకుంటా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు వస్తుంటాయి పోతుంటాయి సంఘాలలో అయ్యప్పే వాక్యం నేను ఆశీర్వాదాలు వస్తుంటే పోతుంటాయి కానీ ఈశుప్రభు ఆశీర్వాదం కోసమే ప్రార్థనోళ్ళు ఆశీర్వదింపబడిన తర్వాత శోధన నిలబడతారా ఆశీర్వాదం అనేది లైఫ్ లో వస్తుంటుంది పోతుంటుంది కానీ ఈశుప్రభు ఎప్పుడు మనకి స్థిరంగా మన హృదయంలో నిలబడి నిలకడగా ఉంటే ఆయననే మన ఆశీర్వాదం నీవే నాకు జాలే స్ప్రభ అంటం పాట వాడతాం నీవు ఉంటే నాకు జాలే స్రభ అని పాట పాడతాం కానీ ఎప్పుడైతే ఒంటరి పోరాటం వస్తుందో అప్పుడు కృంగిపోతాం దుఃఖపడతాం ఎవరు లేరే స్రభ అని ప్రార్థన చేయడం బంధిస్తాం లేదు ప్రభు మనకున్నాడు అలిలోయ ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా నిన్ను నిన్నుగా చూసి నన్ను నన్నుగా చూసే గొప్ప దేవుడు కదా నువ్వు పేద ఉన్నావా నువ్వు గొప్ప ఉన్నావా లేకపోతే నీకు ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా ఇవి చూడకుండా ఏసుక్రీస్త ప్రభు నా బిడ్డ అని అనుకున్నట్టయినా ఆయన ఎంత క్వాలిఫైడ్ అయిండు వెల్ క్వాలిఫైడ్ అయిందా లేదా అని చూసేది ఈ లోకం కానీ ఏసుక్రీస్త ప్రభు పెంట మీద పురుగులో ఉన్న మన ఆయన మనని చూసి మనని హత్తుకుంటాడు నువ్వు ఏ పొజిషన్ల నుండు ప్రభు మట్టుకు నిన్ను ప్రేమిస్తాడు ఈ లోకంలో నిన్ను అపనిందలు వచ్చిన అవమానాలు వచ్చినా నిన్ను ద్వేషించొచ్చు కని ఆయన అలా చేయడు ఆయన అట్లా చేసే దేవుడు కాదు కానీ మనుషులు ఆయనను వదిలేసి మిగతా అన్ని కావాలని అనుకుంటారు మనిషి స్వభావం అది కానీ మనం ఆయనలో ఆత్మీయంగా బలపడడానికి ఈ లోక నటనది మర్చిపోయి యేసురావుని ఎట్లా సంతోషపెట్టాలనేది చింత ఉందా అది ఉంటే మట్టుకుని నీళ్ళు రేకెత్తించుకో ఈ రోజు అంతే రేకెత్తించుకొని ముందుకుపో అనేకులకి వెలుగులా కనిపిస్తో ఆ వెలుగు మీద ప్రకాశించినప్పుడు వాళ్ళు కూడా వెలుగులోకి నడి నడిపింపబడి వాళ్ళ ఇతరులను వెలుగులోకి నడిపిస్తారు అలెలుయ అదే మన ప్రాయాసం అదే సంతోషం కూడా తీసుకోకపోతే ఇవాళ నుంచే తీసుకోవాలి ఎస్ట్రో యొక్క తీర్మానం సంతోషింపబడాలి ఆయన సంతోషించాలి ప్రభు వాక్యంతో పాటు గ్రహిస్తున్న మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన దాకా పరిశుద్ధ దేవాకృప తండ్రి దేవాయజు ప్రభ నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు స్తోత హలలి రజ పరిశుద్ర వ సర్వశక్తి మంతున సర్వాధికారులు ప్రభా దేవాజు ప్రభ మరి వాక్యం చేత మాట్లాడిన లెక్కలేని బంధనాలు ప్రభా దేవాజు ప్రభా ఎవ్రిడే ప్రభా నీకు మేము నడుచుకోవాలా తండ్రి దేవాయేజు ఈ లోక దృష్టిలో ప్రభా మేము ఈ లోక మేము ఉండకుండా ప్రభా ప్రతిదీ ప్రభ నీ వైపు చూడాలి ప్రభా నీ వైపు మేము పరిగెత్తాలా దేవాయత్స ప్రభా మాకు సహాయపడమని ప్రార్దశించండి దేవాయత్సప్రభ ఎల్లప్పుడూ ప్రభా నీ యొక్క పరిశుధాత్మ చేత మాకు నడిపింపు దాయి చెందండి దేవాయత్సప ప్రభా ఎప్పుడైతే ప్రభా ప్రతి రోజు కూడా ప్రభా మీరు మాకు పేద ఇవ్వండి ప్రభా దేవా ప్రభా మేము చేసే ప్రతి పండ్లలో కూడా ప్రభ మీరు మాకు తోడ ఇండి నడిపించండి దేవాయత్స ప్రభా భార్యభర్త మధ్యనే కానీ పిల్లల మధ్యనే కానీ ఈ దేశంలో ఎక్కడ చూసా కానీ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి దేవాయప్రభ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దయచని ప్రభా దేవాచు ప్రభా మరి మీరు ప్రభావిలమైన రక్తం చేత ప్రభా మమ్మల్ని కొన్నారు ప్రభా దేవాచు ప్రభా ఈ దేహం ప్రభా నీ నీ నామనికి మహమ్మకరంగా జీవించడానికి ఉంది ప్రభా కానీ ఏచు ప్రభా మా సొంత పనుల కంటే ప్రభా ప్రతి పని ఎవ్రీథింగ్ ప్రభా ఫస్ట్ నే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి అప్పుడైతేనే ప్రభా ఎవ్రీథింగ్ ప్రభావం చేయగలుగుతామని మాకు ధైర్యం వస్తుంది ప్రభా అయితే మరి మీరు మాకు సహాయపడండి ప్రభా దేవాయత్తు ప్రభా నీ యొక్క వెలుగుని ప్రభా అనేకులకు మేము చాటి స్వాత ప్రకటన చేయాల ప్రభా మరి మీరే మాకు సాయపడమని ప్రార్థిస్తుందండి ప్రభా మన బ్రదర్ చెప్పిన ప్రతి వాక్యని కూడా మా హృదయంలో నాటింపచేయండి ప్రభా దేవాతు విన్న వాక్యలు మేము మర్చిపోకుండా ప్రభా అవి మా యొక్క హృదయంలో భద్రపరచుకోండి ఎందుకంటే ప్రభా ఒక సమయం వచ్చినప్పుడు ఈ యొక్క వాక్యాలని మేము చెప్పాల్సి వస్తుంది కాబట్టి ప్రతి వాక్యం కూడా ప్రభా మా హృదయ పలకల కంటే మేము రాసుకోవాలండి ఏది కూడా మర్చిపోవడానికి వెళ్లేదు ప్రభా దేవాయప్రభా మరి భార్య భర్తల కూడా మీరు తెలియజేసినందుకు నీకు వందనా ప్రభా దేవాయప్రభా భార్య భర్త మధ్యలో కూడా ప్రభా శాంతి సమాధానం దండి భార్య ప్రభా అభిషేకించండి మీ సేవలు వాడుకోండి అదే రీతిగా ప్రభా ప్రభా అభిషేకించండి మీ సేవలో వాడుకోండి అదే రీతిగా ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభావ యొక్క వెలుగు చేత ప్రభా దేవాయప్రభా ప్రతి బిడ మారు మంచు పొందాల రక్షణకి ప్రభా ఎతన్యొక్క ఆత్మకరణ చెరిగించని ప్రభా మీకే స్తోత్రం మీకే వందనాలు ప్రభా దేవాత ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రభా కానీ ఏతు ప్రభా సరైన పునాది లేక ప్రభా అందరూ పడిపోతున్నారు ప్రభా కానీ ఏతు ప్రభా సరైన లేక ప్రభా మీరు ప్రభా మమ్మల్ని నేర్పరచుకున్న లెక్కలేని వందనాడు ప్రభా దేవాయ ప్రభావ మేము ప్రభా ఎల్లప్పుడు ప్రభా క్రీస్తసు పునాది మీద ప్రభా మేము కట్టబడిన వారిలాగానే జీవించడం సాయపడమని ప్రార్థిస్తుంటుంది బండం మేము నిలబడాలా ప్రభా దేవాయిచు ప్రభా క్రీస్తసు మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయత్స ప్రభా నీ యొక్క పోలికలో మేము నడుచుకోవాలండి దేవాయత్స ప్రభ తండ్రి చిత్తని నెరవేర్చిన దేవుడు ప్రభా దేవాయతు ప్రభా మరి నువ్వు ఇచ్చిన ప్రతిది ప్రభా దివా ఎంతో ప్రణాళిక పట్ల పెట్టినవు మరి అవన్నీ కూడా ప్రభా మేము ఈ లోకంలో ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి అప నువ్వు చెప్పిన ప్రతి పని కూడా ప్రభా మేము ఎవ్రీథింగ్ కూడా ప్రభా క్లారిఫై చేసుకొని ఎవ్రీథింగ్ లో ప్రభా మేము అన్ని పనులు సక్సెస్ఫుల్ చేసుకునే ప్రభా నీ దగ్గరికి రావాల ప్రభా దేవ ఇచ్చి ప్రభా మరి మీరమ్మకు సాక్షి అనే ప్రభా దేవ మన పావులు కూడా ప్రభా ప్రతి తీర్మానం చేసుకున్న ప్రభా మరి మేము కూడా తీర్మానం చేసుకోవాలి ప్రభా ఇంకా మాలో ప్రభా ఆస్కరమైన ఏది చూపించండి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని వాటిని వదిలేసే ప్రభా మరి ప్రతి దిగుడు ప్రభా నీ చిత్తం ఉండేలాగా మేము నడుచుకుంటే సాయపడమని ప్రార్థిస్తాం సరే దేవ నీ చిత్తం ఏదైతే అది మేము నెరవేర్చే వరలాగా ఉండాలి ప్రభా మరి మీరమ్మకు సాయపడమని ప్రార్థిష్టం సరే నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు ఎల్లప్పుడు తోడయ్యింది నడిపించని ప్రభా నీ యొక్క కృపా విముడి కృప మాకు దయచని ప్రభా దేవాయచు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి ఆత్మ ఫల కూడా ప్రభా అభివృద్ధి పొందాలా ప్రభా దేవాచు ప్రభా ప్రతిదీ మేము యూటిలైజ్ చేసుకోవాలా తండ్రి ఎక్కడ అవకాశం దొరికినా నీ యొక్క స్వాత మేము ప్రకటన చేయాలా ప్రభా మరి మీరే మాకు తోడయ్యుండ నడిపించని ప్రభా మరి బ్రదర్స్ ప్రభా ఆ యొక్క ట్రైబల్ ఏరియాస్ ప్రభా మరి స్వాత ప్రకటన చేయడానికి కాబట్టి ప్రభా మరి అందరికి నీ యొక్క ప్రొటెక్షన్ దయచిందండి నీ యొక్క రెక్కల కింద ప్రభా వారి కుటుంబాలను కూడా మీరు కాపాడండి ప్రభా ఎంతమంది బ్రదర్స్ వెళ్ళినారు ప్రభా వారికి అందరికీ కూడా ప్రభా వారి కుటుంబంలో శాంతి సమాధానం దాయించండి వారిని దీవించండి ఆశించండి ప్రభా దేవాయి ప్రభా ఎక్కడెక్కడ ప్రాంతంలో అయితే వాళ్ళు అడుగు పెట్టినారో ప్రభా అక్కడ మొత్తం సమాధానం పరచండి ప్రభా అదే రీతిగా ప్రభా ప్రతి మనుషులు మారుమంచు పొందాలా రక్షణలోకి రావాలా ప్రభా అయితే ప్రతి బిడ్డ మీరు మార్చుకోండి ప్రభా ఎందుకంటే ప్రభ నీ రాఖడి ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా ప్రతి బిడో ప్రభా వారి నోటి నుంచి వారి పాపక్షేమను ఒప్పుకోవాలా నువే నిజమైన దేవుడు వని ప్రభ నోటి నుంచి ఒప్పుకోవాలి తండ్రి వాళ్ళ మోకాలు వొంగాల్సిందే ప్రభా మరి ఎల్లప్పుడూ ప్రభా నీ గణపరిచి స్థుతించి ఆరాధించే బిడ్డలకి తయారు చేయండి ప్రభా ఏసీకి స్తోత్రం తండ్రి దివా రాకడి ఎంతో త్వరలో కాబట్టి ప్రభా నీ పనిలో మేము నిఘ్నం తండ్రి దివా ఈ ప్రభా మరి మీద సహాయపడండి దివా ఎల్లప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచేసి నీ రాకడికి ప్రతి బిడ్డను మీకు వందనల్సి ప్రభాయ మీ కృపలో మీ కనికరంలో దేవ వాక్యం చేత మీరు మీకు వందనాలు ప్రభావేసే చెప్పుబడిన వాక్యం మీరు కటి ఫలితండి ప్రభా అన్న వాళ్ళు ట్రైబల్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినారు మీరు తోడుగా ఉండండి మీ యొక్క ఆత్మ నడిపింపు చేత మీ నామం మహిమార్థమే ప్రభా సేవ జరిగేలా మీరు సహాయపడండి ప్రభా ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశ్రవదించండి రూఫస్ బ్రదర్ దీపా సిస్టర్ అభి దాస్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ మీరు బ్లెస్ చేయండి ప్రభా మీలో ఆత్మీయంగా బలపడాలా ఫైనాన్షియల్ గా కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభా ఆత్మీయకంగా ఎదిగింపజేయండి శారీరకంగా కూడా ప్రభా ఈ లోకంలో దేవ మెండైన దీవెనలకు మరించండి ఆశీర్వాదాలకు మరించండి ప్రభా మీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకుని ప్రభావ మీరు మహిమకరంగా ఈ లోకంలో జీవించే బిడ్డలుగా మీరు అభిషేకించి ప్రభావ మీరు మహింపొందండి ప్రభా క్రైస్త క్రీస్తు నామం మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తు ప్రభు కృప శాంతి సమాధానం అయిన యొక్క పశుధ ఆత్మశక్తి నడిపింపు మనకి మన కుటుంబికులకి మన స్నేహితులకి బంధు ప్రియులందరికీ సదాకాలం తోడైందుని గాకీన్